మన శాంసార్ స్టార్ట్ చేస్తారు సార్ రవి గారు మీరు పాడతారా వీలు అవకాశం ఉంటుందా మీకు స్టార్టింగ్ ట్రైన్ చేస్తారు నెక్స్ట్ మీరు పాటలు సిద్ధపడండి తర్వాత సారు వాచ్ చెప్తారు భాస్కర్ సార్ కాలనీ చూడటానికి ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వందనాలు నీ వీళ్ళందరూ బట్టి నీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాము లేదా చంద్రశేఖర్ గారు తండ్రి ఈరోజు లేరు తండ్రి ఆయన ఆయన సహాయం చేయండి అభిప్రాయం లేదు తండ్రి నేను ప్రభా ఈ రీతిగా తండ్రి నేను సంపత్ రవి గారు భాస్కర్ బట్టి తండ్రి చక్రవర్తి గారు బట్టి తండ్రి నేను విజయ్ గారు బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి పనిసమస్ గారు ఇక్కడ పరిచయకుపోయారు ఆయన కూడా మీరు వాడుకోండి గొప్పగా తండ్రి నేను ఆయన ఆయనతో పట్టుకున్న సేవకులను కూడా మాడుకోమని సాధిస్తున్నాము సహాయం చేయండి తండ్రి ఈ రీతిగా తండ్రి ఈ రోజు మా సమయంలో జీవనకరంగా చేయండి వాక్యం పంచుకుని రాసుకునించి వాడుకోండి వాక్యంతో నింపి తండ్రి మా అవసరం తీర్చమని అందిన ఆహారం కీర్తనతో ఆరాధించడానికి మంచి సమయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ తండ్రి మా సమయాన్ని హస్తాన్ని అప్పగిస్తూ ఏ సుప్రపేట నుంచి వేడుకుంటున్నాం శక్తి చేతకాను బి కాదనూ నాత్మద్వారా దిని చేతులని ఏ సైయసల వి ఆత్మ ద్వారా దిని చేతులని ఏ సై అసల విచను శక్తి చేతకాదూ బలముతో నిదని ఆత్మ ద్వారా దిని చేతులని ఏ సై ఆత్మ ద్వారా తినిచైతునని ఏల విచ్చెను ఓ గోప పార్వతమా చెరుబాబెల్లు నగించను ఓ గోప పార్వతమా చెరుబాబెల్లు నగించను ఎంత మాత్రపు దానవుని వలేను అదను భూమిగా మారదవు ఎంత మాత్రపు దానవుని వలేను తదును భూమిగా మారీ చేతునని ఏ విచును నా ఆత్మద్వారా దిలిచేతునని ఏసల విచును ఓశ్వ ఏలు విను నీ భాగ్యనంతది ఓశ్వ ఏలు విను ీ భాగ్యం ఎంత గొప్పది ఏ సయ్య నిన్ను పోలీన వారవరు ఏ సయ్య రాక్షించిన నిన్ను పోలేన వారవరు సయ్యేత కాదనెను అలముతో నిధి కాదనెను నా ఆత్మద్వారా సెలవిచెను నా ఆత్మద్వారా భా రాసిన ప్రతికాధ్యాయం పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి రెండు వర్షాలకు కాబట్టి సహోదరులారా పరిశుద్ధములను దేవునికి అనుకూలమైన సజీవ యోగముగా నే శరీరములను ఆయనకు సమర్పించను నేను ప్రతి మాలు కొనుక్కున్నాను ఎప్పటికేగా మీకు ఇష్టమైంది ఆయన వస్తున్నా నమ్మకం ఏంటంటే పెంగల్ పిండి రోజా కేవలం పనికి మన వాడిని వ్యక్తులను ప్రేమించేవా నుంచి ఏ మంచిగా నమ్మకం ఎంత మీరు మాత్రమే మంచిగా మీకు మాటలు కడపండి నాకు అయిపోతుంది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 కొంచెం వాల్యూ తెలుసు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం కొత్త ఉత్సవం మనం చూస్తున్నాం మరొకసారి చదువుతాను కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోలేని దేవుని వాళ్ళు ఆలోచిస్తున్నాడు సేవ మీకు యుక్తమైనది ఈ విచనంలో చూస్తే ఈ మూడు విషయాలను మనం చూస్తున్నాము ఇక్కడ మన శరీరములను దేవుడికి కాబట్టి దేవుడికి పరిశుద్ధములు దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మన శరీరములను సమర్పించుకున్నదని దేవుని వాసలు మనకు అడుగుతున్నాను ఈ సేవ నీకు ఇష్టమైన అయితే మనము అనేక రకాలైనటువంటి గురించి విన్నాం కురుదిన పరిచర్యలు పిల్లల మధ్య తరిచర్య స్చర్య పిల్లల పిల్లల మధ్య ప్రచర్య అందపరిచర్య వాస్త కువార్త ప్రచర్య దేవుని దేవకుడికి చూసేటటువంటి పరిచర్య అనేక రకాలైనటువంటి పరిచర్యలు మనం చేస్తూ ఉంటాం అండ్ మన సంఘంలో కూడా అనేక రకాలైన పరిచర్యలు బాధ్యతలు మనం అందరం కూడా కలిగి ఉంటాం వాస్తు ప్రచర్య ప్రార్థనా ప్రక్రియ రకరకాలైనటువంటి ప్రక్రియలు చేస్తుంటాం కానీ అన్నింటికంటే ముఖ్యమైనది మన శరీరాన్ని పరిశుద్ధమైనదిగాను దేవుడికి అనుకూలమైనదిగాను ఆయనకి సమర్పించుకోటం ఇది అన్నిటికంటే యుక్తమైనటువంటి తరిచర్య ఇది ఒక సేవ అని సో అన్ని రకాలటువంటి సేవల్లో కన్నా ఈ సేవ ముఖ్యమైనటువంటి మైలురాయి ముఖ్యమైనటువంటి ఫౌండేషన్ ముఖ్యమైనటువంటి అన్ని చవరికి ఈ సేవ ముందులో జరిగి ఉండాలి మన జీవితాల్లో ఈ సేవ మన జీవితంలో జరుగుతూ పోతే మిగతా సేవలన్నీ కూడా వాటి యొక్క ఫలాలని అది ఫలించలేదు అవి కొరతగాను అసంపూర్ణంగాను అనేక రకాలైనటువంటి కళకలు అనేక రకాలైనటువంటి సమస్యల ద్వారా రకరకాలైనటువంటి ఆటంకాలు అర్థం ద్వారా అవి నిరోధించబడుతూ ఉంటాయి ఎప్పుడైతే మన శరీరంలో ఆయనకి సజీవ యాగముగా సజీవ యాగముగా అంటే యు ఆర్ థింగ్ అలైఫ్ యు ఆర్ బన్ నీవు బ్రతకి ఉన్నప్పుడే దాన్ని సజీవ యాగం అంటారు ఎని ఇస్ దికి ఉన్నదాన్ని మనం కాల్చిస్తే అది మనం ద్రకుతున్నాం కానీ కాల్చి ఎందుకు కాల్చియబడిన జీవితం జీవించలేకపోతున్నాం అంటే మొట్టమొదటిగా పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైనటువంటి జీవితం మనము జీవించలేకపోతున్నాం ఎప్పుడైతే పరిశుద్ధము దీవునికి అనుకూలమైనటువంటి జీవితం మనం జీవిస్తాము అతి జీవితం అది ఏమంటుందంటే ప్రజెంట్ యువర్ బాడీస్ ఇన్ లివింగ్ సాటిఫై హోలీ అక్సెప్టబుల్ ఆఫ్ దాడ్ విచ్ ఈస్ యువర్ రీజనబుల్ సెల్ఫ్ ఇదిక్స్టిఫై రీజనబుల్ సెల్ సిక్స్ ఎప్పుడైతే మనం పరిశుభ్రమో దీవెనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవిస్తుతామో అదే మనల్ని ఆయనకు సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకునే దిశకి తీసుకెళ్తుంది ఎప్పుడైతే మనము ఆ అప్పుడు మనము ఒక రీజనబుల్ సర్వీస్ అంటే ఇక్కడ బేసిక్స్ జీవిత సర్వీస్ చేసిన వాళ్ళం అవుతా కాబట్టి మనం అందరం కూడా ఈ ఉదయం విస్తరించబడుతున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లివించండి మన జీవితాలు పరిశుద్ధంగాను దీవునికి అనుకూలమైనవిగా ఉన్నవా లేవా మన జీవితం పరిశుద్ధంగా దీవునికి అనుకూలంగా ఉంటేనే మనం ఆయనకి ఒక హోయాగమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఒక యాగంగా మనం ఉంటాం అతి యాగంగా మనం ఉన్నప్పుడే అది మన జీవితాల్లో ప్రాథమికమైనటువంటి లేక బేసిక్ సర్వీస్ యొక్క రిక్వైర్మెంట్ని అది ఫుల్ఫిల్ చేస్తుంది అని వాస్తవం కలిగిస్తుంది ఒకసారి కీర్తనలో యాగవుతున్నది Hmm. The next question is, Because of a strength, because of his strength, Will I wait upon thee? For God is my defense. That is the answer to the answer. That is the answer to the answer. That is the answer to David. He said, He said, So, Here we go, జీవనకు అనుకూలమైనటువంటి సజీవయాగంగా మనం మన శరీరాన్ని సమర్పించుకోవాలంటే ఆయన ఎందు నిలిపి ఉండాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి అంటే అది మీ వల్ల జరిగేటటువంటి లేక మీ శక్తి మీద మీ యొక్క బలం మీద ఆధారపడే జరిగేటటువంటి విషయం ఇట్ హ్యాస్ టు బిట్ హ్యాస్ టు బి ఫ్రమ్ దాడ్ ప్రతిత్వ That is the experience of uh, King David here. He says, because of his strength, I will wait upon thee. That is the experience of King David here. That is the experience of King David here. Because of his strength, I will wait upon thee. now let's look at it and we have put a new song in my note even played the song to god memorial see it and fear and share trust in god and Kannada mingle vakyam just say this is testimony i had a talk to david morgan object patch it brought me up ఆల్సో అవుట్ ఆఫ్ అన్ హారబుల్ ప్లేస్ అవుట్ ఆఫ్ ద మేరీ ప్లే అండ్ మై ఫోట్ ఆన్ రాక్ అది ఆయన యొక్క జీవితం యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం అటువంటి సాక్ష్యం అటువంటి నడుపుదల విన్నప్పుడు But I want to know that He has put me a new song in my mouth. Even praises come to our God. Many shall fear and fear and shall trust in the Lord. So, this is what we have done. This is what we have done. First, we have done one. We have done one. We have done one. We have done one. We have done one. David Maharaji has done. సాక్ష ఆరాధన తోటి నిండబడింది ఈ సాక్ష్యం ఆరాధన ఆరాధన ముఖ్యంగా దేని గురించి లాయబడింది అంటే హౌ వీ హ్యాసీడ్ హిమ్ ఇన్ టు దాడ్ ఏ తనను కాను దేవునికి సమర్పించుకుంటూ గురించి ఇక్కడ ఆ చూస్తూ ఉంటుంది ఈ ఇదే వస్తే కాకుండా కొరంటీలు ఏడు ఐదులో కూడా మనం అదే రకమైనటువంటి ఒకసారి కొరంటీ అని ఫస్ట్ కొరంటీన్ సెవెన్ ఫైవ్ రాయిందంటే క్రాసులు చీటుకు మీకు అవకాశం కలిగినట్టు కొంతకాలం వరకు ఉభయల సమ్మతి మీరు మనసు చూడండి మీరు మనసు నిలుపుకోలేకపోయినప్పుడు సాధారణ శోధించినట్లు తిరిగి తెలుస్తుంది ఎప్పుడైతే మనం దేవుడి మీద మనసు నిలుపుకోలేకపోతామో గట్టిగా టైం అండి ప్యాటన్ క్రైస్టు క్రైస్టు క్రైస్టు into you that Satan and 13 years of life remember you you you you must recover you don't admit error but that remember when you give it a personality to that then then you can start to try our life so i mean the middle child ఆయన ఎందుకు ఉండటం ఇప్పుడు ఎనిపిస్తుందా ఫుల్ వాల్యూమ్ లో పెట్టాను ఓకే అయితే ఈ మూడు ఈ మూడు వాక్య భాగాల్ని మనం ఒకసారి మూడిట్లు కూర్చు చూస్తే ఒకటి ఏముంటుందంటే ఒకటి ఆయన ఎందు నిలబడి ఉండాలి ఆయన ఎందు నిలబడి ఉండాలి అంటే ఆయన యొక్క బలం అవసరము అని దావిది మహారాజ్ చెప్తున్నాడు ఇక్కడ పోస్టుల పవలు ఏమని చెప్తున్నాడు అంటే నీవు నిలిచి ఉండలేకపోతే సాకాను నిన్ను క్షోధించద్ది అంటున్నాడు ఇక్కడ ఇందాక మనం చదువుకున్నటువంటి పన్నెండు నుంచి పన్నెండో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే మనము ఆయనకి సజీవ యాగాలుగా మన జీవితాన్ని మనం సమర్పించుకోలేము అని చూపిస్తుంది అయితే ఫస్ట్ థింగ్ ఈజ్ నిలిచి ఉండేది ప్రాముఖ్యమైంది రెండవది నిలిచి ఉండటంలో నిలిచి ఉండలేకపోతే సాతాను మన జీవితాల్లోకి వచ్చి శోధించేటటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే నిలిచి ఉంటామో మనము పరిశుభ్రంగానో జీవునికి అనుకూలమైనటువంటి యాగంగా సజీవమైనటువంటి మన శరీరాన్ని To, uh, to we are going to discuss the word and this mood discussion topic what we are going to do everything goes below so the very first step and the very important step what God is telling us today here is to be in the to be invisible understand from in the lord whenever we are going to give an invocation or pick away from the standing wala kena padtaamo at me lenpasar starting our having we'll all this work we have done and now to be standing in the lord it's not out of your skill but it is out of the god's temple the spirit's being there and then when you are standing in the lord the practice of being purification the practice of parambrah being holy and also paring your body to the lord we pick when all these keeping take place, that means we are in the, we are doing a basic service to the large, a basic fulfillment, okay, to deliver this taking place there. If we look into this kind of a standard, we have a, we have a, we have a, we have a, uh, I think that, uh, I lag far, far behind. And it's the time for each one of us to see, are we entering to the Lord a basic service? A reasonable service. A the basic thing that was the, was God is expecting to us. That God needs to go to each one of us. And uh, edify this word in our life. And that must be the word of God. Thank you, Lord. Thank you, sir. The Deodiro's work is done a month-to-month-old in the సమర్పించుకోవడం వేరు సమర్పించుకోవడం చాలా మంది అడుగుతారు దేవుని సమర్పించుకున్నారా అని చాలా మంది బాప్తిని తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు దేవునికి సమర్పించుకోవచ్చేమో గానీ సజీవ యాగంగా సంపూర్ణంగా మనకు మనం సమర్పించుకోవడం అనేది చాలా మంది జీవితాల్లో ఇది కొరతగానే కనపడతా ఎక్కడో చోట మనం కాంప్రమైజ్ అవుతాం ఈ లోకంలో కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆ కాంప్రమైజ్ మనం ఈ లోకంతో కాంప్రమైజ్ అవుతున్నాం కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని ఆశీర్వచనాలని పొందుకోలేకపోతున్నాం ఏమో అయితే మనం ఈ లోకంతో కాంప్రమైజ్ కాకుండా దేవుని దగ్గర మనం గనక సంపూర్ణంగా మనం మనం ఆయన ఎట్లా సంపూర్ణంగా ఆయన సమర్పించుకున్నాడు సజీవంగా బలైపోయారు శిలువు మీద మనం కూడా ఈ రకంగా ఈ లోకంలో శిలువు ద్వారా మనం శ్రమను అనుభవించాల్సిన అవసరం లేదు కానీ మనకు ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి బాధల్ని వేదలని శోధన అన్నింటిని వాటిని విడిచిపెట్టి దేవుడి దగ్గరకు రావాలి ఆ భారం ఏదైతే ఉందో ఆ బాధ ఏదైతే ఉందో దాన్నే శిలువుని ప్రతి రోజు నీ శిలువును ఎత్తుకుని ఎవడ శిలువును వాడు ఎత్తుకొని రావాలి అని ఇదేనేం అట్లా చేయగలిగిన రోజు సంపూర్ణంగా మరి ఆ సమర్పించుకున్నట్టే ఇక్కడ ఈ లోకంలోంచి వచ్చే బలహీనతలు ఏవైనా భార్య ద్వారా గానీ అన్నదమ్ముల ద్వారా గాని లేదంటే సహవాసుల ద్వారా గాని ఎక్కడి నుంచైనా సరే ఒక బలహీనత వస్తే ఆ బలహీనతను చూసి ఆగిపోకుండా ఆ బలహీనతని మనం కొట్టివేసి దేవుల్లో దాన్ని కొట్టివేసి దేవుని చెంతకు వెళ్లడమే నిజంగా సంపూర్ణంగా మనం మనం చాలా మంది అడుగుతూ ఉంటారు సమర్పించుకున్నావా అని సమర్పించుకోవటం వేరు సంపూర్ణంగా సమర్పించుకోవడం వేరు అందరూ సమర్పించుకుంటున్నారు కానీ దేవుడు ఆశపడుతుంది సజీవ యాగం సంపూర్ణంగా మన శరీరాన్ని మన ఆత్మను దేవునితో మరి అర్పించుకోవడం దేవుడు కూడా యేసు కూడా శిలి మీద తండ్రి మన ఆత్మని చేతికి అప్పజెప్తున్నాను అని సంపూర్ణంగా అప్పగించుకున్నాడు దేవుడు ఆయన ప్రతి మాదిరిగానే ఉన్నారు మనం కూడా ఈ లోకంలో మన మనకు తెలిసిన వారికి ఈ లోకంలో ఉన్న వారికి మనం కూడా అటువంటి మాదిరిగా ఉన్నప్పుడు మనం ఈ లోకానికి ఉప్పులాగా ఉంటాం దేవుడు ఆ మంచి వాక్యాన్ని మంచి మాటని ఒక హెచ్చరికలా మరి ఈ రోజు ఉదయం మనకి మనం ఎట్లా సంపూర్ణంగా సమర్పించుకున్నావా ఉత్తు సమర్పించుకున్నావా అనేది ఈ రోజు తీర్మానం చేసుకోవాలి దేవుడు ఆ మంచి మాటను హెచ్చరిక ద్వారా ఈ రోజు చెప్పిన ఉపమానాన్ని బట్టి ఎంత వందనాలు వాక్యాన్ని చెప్పినటువంటి భాస్కర్ సార్ కి వందనాలు ప్రజల సార్ ఇప్పుడు ప్రార్థనా అంశాల్లోకి వెళ్దాం డైరెక్ట్ గా కొత్తగా ఏమి లేవండి అన్ని పాత కాబట్టి వన్ బై ప్రార్థన చేయండి చంద్రశేఖర్ సార్ ఉన్నారండి మీ దగ్గర పరిశుభ్ర బతు దేవా మీకు మన సర్వన తరగతి మీకు ఇస్తే తెలుస్తాను అనేకంగా ప్రభావ ఏ రీతిగా మేము మధ్యతరం సంపూర్ణంగా మీకు సచివ్యాధి సమర్పించుకున్నాం మీరు మాతో మీకు ఎంత మనాలి ప్రభావం ఇంకా పరిశీలించండి ప్రభావ వాళ్ళ ఇంకా ఏదైనా నిర్లక్ష్యమైన జీవితాలు అని చూపించండి ప్రభావ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు అనికరం మేము పొందాలా కృపమైన వంద సర్వమతలకు తండ్రి మీకు నన్ను మీ యొక్క శాంతి నడిపించండి ప్రతి ప్రార్థనాంశం కి విజయం అర్పించండి బిడ్డలందరినీ స్వస్థత ఇప్పుడు ఇక వైరస్ బారిన పడకుండా మమ్మల్ని అందరినీ కాపాడడానికి మీకు ఎంతో వందన ఇక మీద కూడా మీరు మమ్మల్ని కాపాడతారు మీ విశ్లేషించడం దీని విషయంలో అనుమానించకుండా ముందు పోయే బిడ్డలను మనం తయారు కృప వెంబరి కృప మాకు అనిపించింది నడిపించండి ఏ అక్కడ మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి ఇప్పుడ అతను మళ్ళీ అన్లాక్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుండే నేను ఏ రీతిగా జీవించాలా ఏ రీతిగా సాక్షిగా ఉండాలా ఏ రీతి ఇతరులకు ఆదరణకరంగా ఉండాలని మీరే మాకు నడిపించండి ఆటలు పచ్చిందరూ బంధించండి మీకు తెలుస్తున్నాం తండ్రించి నా కొరకై ప్రభా నేనా మీరు బలిపేట మీద సజీవ యోగంగా నేను మీ ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు అయినందుకు మీ కుణాలు మీ శరీరాన్ని ప్రభా తండ్రి నా కొరకై అప్పగించినందుకు అయ్యా తండ్రి మీరు తండ్రి నేను ఆ తిరిగి ఆయన మా జీవితాలని ప్రభా ఆ రీతిగా కోరినందుకు నీకు అటువలే మీ శిష్యులుగా అటువలే నీ కుమారులుగా తండ్రి ఆయన మీ పిలుపుకి యోగ్యమైన జీవితము తండ్రి నేనా ఈ లోకంలో జీవించగలమని ప్రభావ తండ్రి మీరు ఉద్దేశించిన విధానం బట్టి నీకు ఎంతో ఉన్నాళ్ళు తండ్రి ఆయన నా శరీరం ఎప్పుడైతే తండ్రి ఈ నేను ఏ రీతిగా తండ్రి నేన ఈ నామానికి మహిమా ఘనత అయ్యా తండ్రి ప్రశుద్ధమైన జీవితము తండ్రి ఆయన నిర్దోషమైన జీవితము జీవించడం ప్రభా తండ్రి ఏ రీతిగా తండ్రి ఆయన మా శరీరాలని ప్రభావ అవయవాలని ప్రభా తండ్రి నేన నీకు లోపరుచున్నట్లుగా ఇటుకొక మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం సభ నేను సమర్పించుకున్నామని సభా తండ్రి చెప్పడం కాదు కానీ చదువు కోసం జీవిస్తున్నామని పదువు బిడ్డగా ఉన్నామని రక్తంతో కడగబడ్డామని తండ్రి ఆ మాత్రంగా కాకుండా తండ్రి నేను ఒక సాక్రిఫైజింగ్ లైఫ్ తండ్రి నేను టువోర్డ్ సిన్ అని పాప పాప పాప విషయంలో ఒక లైఫ్ లో జీవించాలని మీ ఉద్దేశం బట్టి నీకు ఎంతో వర్ణాలు మీ ప్రీతిగా తండ్రి నేను మీ రాష్ట్ర ఉన్నాను తండ్రి రాసుని జీవించి ఆశీర్వించండి ఆయన పాట ద్వారా తండ్రి ఆరాధించండి బట్టి కూడా నీ తింపారు ఈ రాశుని కూడా జీవించమని వైపు చూస్తూ తండ్రి ఆయన ప్రార్థనా అంశాలను పాత్ర ఆ దేశము మా కోసం ప్రార్థిస్తున్నాను సమాధానంగా ఉన్నట్లుగా తండ్రి నాయకులుగా రకంగా నేను మీ బిడ్డలు సమాధానంగా ఈ సంఘాలు సభ పరిశుద్ధులు తండ్రి నేను మానక కూడినట్లుగా ఇటు చేయమని సార్థిస్తున్నాం ప్రభావ ఎన్నో తండ్రి నినా ఇదిగో ఈ ఇలాంటి కోవిట్ ఇలాంటి చెగుల వల్ల ప్రభావ తండ్రి నన్ను సహవాసంలో కూడలేని ఒక పరిస్థితి వస్తుంది తండ్రి నన్ను బిడ్డలు దూరం అయిపోయారు తండ్రి ఆయన ప్రభా ఆ రీతి కాకుండా ప్రభా సంఘాల్లో కూడి తండ్రిని ఆరాధించే తండ్రి ఆయన ఇటు మధ్య సమయము ఈ బిడ్డలు ఎన్ని సేవకులు ఇచ్చేయండి ఈ సేవకుని ప్రభావ తండ్రి బలపరచండి కూర్చోండి తండ్రి ఆయన మీ మీ మహిమార్థ నిమిత్తము ప్రభావ తండ్రిని కాదం చేయమని సహిస్తున్నాము అనారోగ్యం బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాము తల్లి రక్షించిపోయే ఆశల కోసం ప్రార్థిస్తున్నాము మీకులు చనిపోతున్నారు అయ్యా తల్లి తెలంగాణలో కూడా చాలా మంది చనిపోయారు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయనుకండి ఆ కోవిడ్ చనిపోయేవాళ్ళు వేరంటే చాలా డబ్బులతో ప్రభావిరిగా ట్రీట్మెంట్ లేకుండా చనిపోయే వాళ్ళ నీకులు సభందరిని జ్ఞాపం చేసుకోండి సహాయం తెచ్చేయండి దర్శించండి ఒక్కొక్కరిని ప్రభావ దాన్ని ఉద్దేశంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి నాలుగో ప్రతి నాలుగో ఒప్పుకోలేను ప్రతి మోకాలు వంగళ నీ నామని ఒప్పుకోవాలని తగ్గ నీ వాక్యం తండ్రి చెప్తుండగా ఆ రీతిలో తండ్రి నీ బిడ్డలు తండ్రి తండ్రి అయినా వీళ్ళు ప్రభావ ప్రతి ఒక్కరు ఊపుతున్నట్లుగా సహాయం చేయండి అయా తండ్రి అయినా అనారోగ్యంగా ఉండి సీరియస్ గా ఉన్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి అయినా ప్రవాహ అలాంటి సమయంలో ప్రభావీలో తండ్రి విన్న వాక్యం కానీ ప్రభావ ఎప్పుడో సందర్భం గాని వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నట్లుగా పరిష్కారంలో పనిచేయనట్లుగా సహాయం చేయండి అయ్యా తండ్రి ఈ రోజు మేము తండ్రి ఇలాంటి పేషెంట్స్ మేము కలవలేము వాళ్ళ కోసం ప్రార్థన చేయలేము ప్రభా తండ్రి నేను అలాంటి ప్రపంచంలో ఉన్నాము కానీ ప్రభావ తండ్రి నీ పరుశుదాత్మ పని చేయగలదని నమ్ముతూ ఆ పశుదాత్మ ఆ కార్యం చేయగలదని దర్శించగలదని మా ప్రార్థన తండ్రి నేను ఆ రీతిలో తండ్రి మీరు తండ్రి నేను జవాబు యోగాలు అని నమ్ముతున్నాను సహాయం చేయండి ఏ రీతిగా తండ్రి ఏమైనా ఆయన బిడ్డల తండ్రి ఆయన యోనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభావ తండ్రి దేశంలో యోనస్తులు రకరకాలండి ప్రభావ ప్రభావ అలవాట్లకి లోన్ అవుతుండగా మీకు ప్రయత్న సహాయం చేయండి కాలేజీలు స్కూల్స్ అన్ని బంద్ ఉన్నాయి అయ్యా తండ్రి ఆ విషయంలో మీ సహాయం తెచ్చేయండి వ్యాక్సినేషన్ గురించి బాధపడుతున్నారు తండ్రి నేను సరిపోయాస పడుతున్నారు కానీ మీ కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆయన ఇదిగో ప్రభావ ప్రభా ఆ రోజు తండ్రి హైదరాబాద్ ప్రజలని ప్రభావ తండ్రి ఎన్నో తెలుగులు వచ్చినాయి ఆ తెలుగులో ప్రభావ ఈ బిడ్డలని ప్రభావం కాపాడే విధానము వస్తున్నది అయ్యా చెరువులు వచ్చినప్పుడు తండ్రి మీరు హఠాత్తుగా తండ్రి వాటిని విడుదల చేసిన రోజులు కూడా ఉన్నాయి ప్రభావ ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాగా తండ్రి నేను ఈ బిడ్డలని ప్రభావం మీరు న్యాసం సహాయం చేయమని ప్రహధిస్తున్నాం తండ్రి ఆయన ఈ రీతిగా తండ్రి బిడ్డల్ని త్వర ఇదిగో ఈ కోవిడ్ తప్పించమని తండ్రి వాళ్ళని సభా డెలివర్ చేయమని సాధిస్తున్నాం తర్వాత ఆ రోజు అయితే సరఫరా మీద తప్పించారు పావుల కాటల నుంచి అయినా తండ్రి ఆయన చంపలేదు కానీ పావుల కాట నుంచి తండ్రి ఆయన విడుదల ఈ రోజు కోవిడ్ తోటి సఫర్ అవుతుందని ఆయా కోవిడ్ తోటి ప్రభావం వాళ్ళు చూసి మీ వైపు చూసి బాగా ఉన్నట్లుగా ఇది చేయమని ప్రాహిస్తున్నాం తో ఈ ప్రజల విశ్వాసులు కూడా చనిపోయారు వాళ్ళ కుటుంబాల సేవకుల కుటుంబాలని చేసుకోండి చనిపోయారు మీరు ఆపసం చేసుకోండి సహాయం చేయండి అయ్యా తండ్రి లజరాం కోసం ప్రార్థిస్తున్నాను ఆయన దర్శించండి ఆయన భార్యని వాళ్ళ కుటుంబాలని దర్శించండి ప్రభా ఆ నిర్మల వాళ్ళ తండ్రి వాళ్ళ అన్నగా అన్న కూతుర్ని వాళ్ళ కుటుంబాలని ఆ వచ్చింది అయ్యా సహాయం చేయండి ప్రభా మందిని మీరు న్యాసం చేసుకోండి మీకు చూపించండి ప్రభావ తండ్రి ఏ రీతిగా తండ్రి ఆయన ప్రభావ రజనీ కోసము ప్రభుత్వ తండ్రి నేను కిరణ్ కోసము సన్ని కోసం ప్రార్థిస్తున్నాము ఆ వీటిని మీరు న్యాసం చేసుకోండి సహాయం చేయండి విజయని ముట్టి బాగా చేసిన కొన్ని నెలలు బావిని న్యాసం చేసుకోండి ఆయన చేసిన ఖర్చు న్యాసం చేసుకోండి ప్రభావించడం కాసిన కొరకు దేయండి మంచి బలం దయచేయం తండ్రి ఇటీవాసం వాళ్ళకండి చిటి బాబు వాళ్ళ బాధ్య కోసం కూడా ప్రార్థిస్తున్నాము దాష్వాని ముట్టి బాగా చేయండి మీ సహాయం దయచేయండి యాత్రండి పెద్దలాదరు కోసం కూడా ప్రార్థిస్తున్నాము ప్రభావ అచ్చినటువంటి హార్ట్ ఆఫ్ మైండ్ గా మీరు ఆపసం చేసుకోండి అయ్యా తండ్రి ఆయన ప్రభావ మా పరిచయం అంతటా మీరు చేస్తుంది ఈ ప్రార్థన పరిచయం మీరు జీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత రైతుల కోసం ప్రార్థిస్తున్నాం వర్షాలు తండ్రి వరదల్లో ఇరుక్కుని ఉన్నారు ప్రభా తండ్రి మీరే సహాయం చేయండి వాళ్ళు ఆదుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి శ్రమ వల్ల ప్రభా ప్రయాసం వల్ల పైకి కావు అయ్యా తండ్రి మీ కృపల్ని పైకి అయ్యా తండ్రి నేను తన ప్రియులు నిద్రపోతుండగా ఆయన వాళ్ళకి దయచేయండి అన్నట్టుగా ప్రభావ అతను అయినా మీ కార్యము అయ్యా మీ బిడ్డల జీవితంలో సంపూర్ణంగా చేయండి అయ్యా తండ్రి మీరే జ్ఞాపతి చేసుకోండి అయా సమాధానంగా ఉంచండి రెండు రాష్ట్రాలని ప్రభావ విషయంలో ఎన్నో గొడవలు ఉన్నాయి విషయంలో సహాయం చేయండి పొట్ట ఉన్న గొడవలని మీరే తండ్రి సమాధానంగా ఉంచండి మా సహాయం చేయండి ప్రభావ ఏ రీతిగా తండ్రి అయినా ప్రభావ ఫస్ట్ కే అన్ని ప్రభా ట్రాన్స్పోర్ట్స్ స్టార్ట్ అవుతాయి అంటున్నారు అదే తండ్రి ఆ విషయంలో కూడా మీరే సహాయం చేయండి దానివల్ల ప్రభా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ప్రభావ విషయంలో ప్రభావ మీరు సహాయం తెచ్చేయమని కోరుకుంటున్నాం ప్రభావ మీరే న్యాసం చేసుకోండి సహాయం చేయండి మీ ఉద్దేశం నెరవేర్చమని ప్రతి ఆడుకుంటున్నాం ప్రభావ తండ్రి గొప్ప చూపించండి సహాయం చేయండి తర్వాత తండ్రి అయాన్ని సేవకులందరినీ కూడా మీరు ఆసం చేసుకోండి సహాయం చేయండి ప్రభావ పని స్మతిగా పోయిన పరిచయం మీరే గొప్పగా జీవించి ఆచర్దించమని ఇట్లా ఆదిస్తారు ప్రభావ ఏ ఈ వీళ్ళందరినీ ప్రభావ మీరు ఆసం చేసుకోమని మీరే మహింపొందని ఇట్లా ఆదిస్తూ తండ్రి గొప్ప భద్రపరచమని ఆ పరిచయం అంతా మీరే న్యాసం చేసుకోండి సహాయం చేయండి తర్వాత తండ్రి వాళ్ళ స్కూల్ దగ్గర చెప్పిన ఖర్చు అని ఆశనం చేసుకోండి తండ్రి నేను ఆ రీతిగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆఫ్ ఏజెస్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి తండ్రి నీటి చూపించండి ఉద్యోగాలు పుణ్యాన్ని చూసి తండ్రి నేను ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేని ఉన్నారు తండ్రి నేను ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నారు అనేకలు ప్రభావ తండ్రి కట్టుకోలేక ప్రభావ ఎన్నో కష్టాలు పడుతుందా వాళ్ళందరినీ తండ్రి మీ సహాయం లేచేమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంతేకాదు తండ్రి యుఎస్ లో ఎలక్షన్స్ అవ్వబోతున్నాయి ఆ విషయంలో ప్రభావిరే సహాయం చేయండి ఏది దేశానికి మేల్కరంగా ఉన్నదో ఏది ప్రపంచానికి మేలుకరంగా ఉన్నదో ప్రభా అలాంటి నాయకుడిని దయచేసుకొని ప్రభాని ఉద్దేశంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావి సహాయం చేయండి మా దేశాన్ని ప్రభావ విగ్రహార్థుల నుంచి ప్రశ్నించండి అయ్యా భయంకరమైన విగ్రహార్థికులుగా ఉన్నారు మా నాయకులు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకు సూచించమని ప్లైస్ చూపించమని మేము ఎక్కడున్నాం ఒకసారి అక్కడ మీ సాక్షులుగా ఉండటానికి అనేకలకి శుభార్త ప్రకటించడంలో ప్రభా స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్పదేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ ఆ ప్రియ పరులకు తండ్రి ఘనమైన మహిమ గల నామానికి స్వత్రమైన కృపాశక్తి సంపూర్ణ జీవం తండ్రి ఈ గర్శిని కాలంతో మిమ్మల్ని ప్రభావ సురక్షితంగా కాకుండా మీ కృపల్ని భద్రపరుచుకున్న కృపడి కుటుంబించి ఇంత కాలం వరకు మిమ్మల్ని నడిపించారు ఏమైనా మీ కృప ఇస్తు కాలం ఈ క్షణం జరుపుకున్న సర్జీలుకున్న మీరు ఇచ్చిన కృపణ దేవానికి వన్ ప్రభావ ఎంతోమంది ప్రభావితాన్ని చూడలేకపోయినా కానీ నిలబెట్టుకున్నారు ప్రభావ మీ మహిమర్ధమ దాన్ని బట్టి మీకు వన్నాళ్ళ ప్రభావ మీకే కృతజ్ఞతలా తీర్చుకుంటున్న సమస్త ధనత మహిమ ప్రభావం ఈశ్వర్యం మీకే కలుగురు హాళిగా ప్రభావికి ఉదయం కాల సంబంధమైన మీకు సమకూర్చున్న ఒక ప్రభావ వాకి మాట్లాడిన ప్రభావ సజీవ యాత్ర సంపూర్ణమైన సమర్థించుకోవాలా ఓ ప్రభావం సంపూర్ణంగా ప్రభావం ఇచ్చుకోవా ఆయన ఐదు సమస్యలు కలిగిన జీవితం మాకు అనుభవించాలి మాలించిన బలహీనలుంటే ప్రభావం చూపించిన ప్రభావానికి మేము పొందాలి ఓ దేవున్ని మీకు కనికీరం పొందాలి ప్రభావ మీకు కూడా మేము జీవించినాయినా ఒక సంపూర్ణంగా మీకు మేము జీవించి ఒకర అను ప్రవహించడానికి నడిపించి మా ఏర్పాటు మీరు నిత్యం వ్యక్తికి మరీ జాగ్రత్త పడి ప్రతి క్షణం ప్రతి దశలో ప్రభావం అలాంటి తలంపు కలిగి ప్రవా ఆత్మలో ముందు పోలగ ఛాయపడమైన ప్రాధిస్తామైనా వాక్యం మీకు వన్నాలు ఈ వాక్యాన్ని కలమైన జీవితం మాకు అనుగ్రహించిన ప్రాధిస్తమైన దేవానికి వన్నాలు ప్రభావ ఇక దినం అయినా ఇష్ట ప్రభావ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటుంది కదా ప్రభావ ఒక వైరస్ బాధితులు మీరు జ్ఞాపకం చేస్తుంది ప్రభా ప్రతి బిడ్డని తాకనే ప్రభావిత స్పష్టపచ్చు వైరస్ ని గద్దించడం ప్రారంభిష్టమైనా ఆ కలి వరసిన ప్రేమను మరింత జ్ఞాపకం చేస్తున్నాయి కనికరించండి ప్రేమ కళ్ళను జీపించిన ప్రతి బిడ్డని స్పష్టపైనా వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోలే ప్రభావ ప్రతి బిడ్డ మీద ఆకర్షించుకోండి అయినా మీరు ఆకర్షించకపోతే తండ్రి ప్రతి బిడ్డ మీ ఆకర్షించుకోవదే డాక్టర్స్ మంచి కూడా ప్రభుత్వ కలిగించాలా చివరి దశ అనే కానీ ప్రభావం సర్పించుకోవాలా రక్షణ ప్రణాళికల వల్ల ఉండేలాగా మీరు సహాయపడడం సాధిస్తున్నాయి ఆయన ఇసు ప్రతి ఆత్మనాదన ప్రభావ ఇక మీరు సృష్టి మొత్తం మీరు దేశ ప్రభావ మీ బిడ్డల ప్రభావ ఆయన బిడ్డల ప్రభావ ఆయన ఇసుకుని పట్టుకునే ప్రభావ బిడలు తిరిగి ప్రభావ మీ మార్గంలోకి వచ్చేలాగా ఒక సత్యం తెలుసుకోవాలన్న సాయపడంతో రక్షణ ప్రాంతాల ప్రభావ కాలంలో ప్రభావ రక్షణ పొందాలని ఎంతగా ఆశిస్తున్న ప్రభావ ప్రభావం అదే ఆసక్తిని కలిగి అందరూ రక్షించబడాలని సత్యని పగలించే వాళ్ళని ముందుకు సాగిపోవాలా బిడ్డలని తయారు చేయాలంటే సమర్పణ కలిగిన జీవితం కలిగి మేము ముందుకు పోలాలన్నా నేను తీర్మానించుకుంటున్నాను ప్రభావ తీర్మానం అంతా ఆచరించినంత నటించిన ఆ రీతిగా నాకు ఏమన్నా ప్రభావేమన్నా ప్రభావ పరిస్థితులు అంత భయంకరం ఉండదు ప్రభావతి జీవించాలని సహాయపడండి ఒక ప్రభావ సంఘాలు ఉన్నాయి సంఘం ప్రభావ ఆయన ఇసుక మీకు సమర్పించుకోవాలి ప్రభావ జీవితం ముందుకు సాగిపోవాలా ఒక మొదటి ప్రేమ వ్యాపారం చేసుకోవాలి మొదటి దక్షిణ ఏ రీతిలో ఉన్న స్థితి ఆ స్థితిలో సాగి ఉండాలి చివరి వరకు ప్రభావ గొప్ప ఉద్యోగం ప్రభావం ఈ రోజు లేదు ప్రభావ కానీ ఆయన ఈ చివరి కాలంలో ప్రభావ గొప్ప ఉద్యోగం ప్రతి సంఘం ప్రభావా ముందుకు పోవాలి ప్రభావం ఇద్దరించుకున్న వాళ్ళు ఎన్నికలు పడించాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు బిడ్డ ప్రభావ ఆయన మీరు అధిష్టిస్తు మీకు కూడా బలంగా వాడుకోండి ఇంతకాలం ప్రభు అయినా ఇంకా కూర్చుని వాళ్ళు లాగా ఉన్న ప్రభావం లేదు ప్రభావం నిలబడాలా అదే దుస్తులకు వ్యతిరేకంగా నా ఎవరు నిలబడుతున్న తర్వాత ఆయన మేము నిలబడతాం ప్రభావకు రోషం కలిగి పౌరుషం కలిగి పశుద్ధి జవాబు ప్రభావ ఇక నీతి పచ్చని దైవంగా ప్రకటించాలి నీటితో మీకు కాంప్రమైజ్ కాకుండా ప్రభావ మీ వాటి ఉండనున్నట్టు ప్రేమతో జాగ్రత్తగా ఒక సంపూర్ణమైన దీర్దక్షణార్థంతో ప్రకటించడా నడిపించుకోవడానికి దైత్యమే ప్రార్థిస్తామైనా రచించిపోతున్న ఆత్మల కొరికి ప్రభావం దీవారాత్ని వంగళలాచాలా తల్లి నుంచి మేము ప్రార్థించాలా ప్రభావ అయినా ఇసుక మీరే సాయపడండి కురి ప్రజల ప్రభావం ఎంతో మంది ప్రతి రక్షణ పొందాలని మీరు సాయపడమని ప్రార్థిస్తామైనా ప్రతి కూడా మీరు అధికారులు బలంగా వాడుకోండి ఒక మంచి ఆట సేవకులు కూడా ప్రభావిడ బలపక్షల నూతన కరెంట్ జరిగింది ఇంకా ముందుకు బలంగా సేవకులు సహాయపడి అడ్డం సైతన దురాత్మ ప్రతి అడ్డ దురాత్మిక ఆధ్ఞాపిస్తున్న సైతాన్ని ప్రభావితం చేస్తున్నాస్తున్న హళలియ ప్రభావ వీరే గొప్ప కరండి మార్గం చేసి నడిపించడం కాదమైన దేవానికి కొన్నాళ్ళు కదా ఒకరోజు అంటే విజయభగర్ ప్రభావ ఉన్నటువంటి పక్షాన్ని కొన్నాళ్ళు కవా ప్రజలకు జీవితాలు అద్భుతాలు చేసినా ప్రస్తుత రక్షణ వందాన్ని సమస్త ఘనత మహిమ నీకే ప్రభావానికి వందలు కవ జీతం సమర్పించుకొని సంపూర్ణంగా ప్రభావ నీలో కొన్ని సాగులా సహాయపడడం కదిష్టమైన ఈ లోకం ప్రభావం క్రీకరించుకుని ప్రభావ ఆయన మీరు చెప్పిన మాటకు విదేశ జీవితించి నింపి క్వాత ని కొత్త ప్రతి భక్తులు ప్రభావ రీ తీర్మానించుకుని ప్రభావ గంభీరమైన ఇస్తున్న ఘనమైన సేవ చేసిన చివరి వరకు ప్రభావా అంటే గొప్ప ఉద్యోగం మాలో రావడానికి రెస్టి ఉద్యోగం కలిగి మీ స్వార్థ ప్రకటించాలంటే బిడ్డలు మాకు అందరూ తయారు చేయండి ఆర్థిక పరిస్థితి ప్రభావ మెరుగుపరచడం ప్రాధిస్మైన ఉద్యోగంలో ఉద్యోగ ప్రభుత్వ శాలరీలు ఎంతమంది బాధ్యత ఫుల్ శాలరీ వచ్చేయాలని సహాయపడి ప్రతి బిజెన్స్ కష్టపరిచి ప్రతి సంఘాన్ని సర్వక నటించి మీరు మహిమ పనులను ప్రాధిస్తుంది మీటింగ్ లో ఎంతమంది ప్రతి సిస్టర్స్ అందరు మీరు కుటుంబాన్ని జీవితం ఆస్వాదించి మీరు గొప్ప శాఖ తర్వాత మీరు నీతి శక్తిని తగలించాలని సహాయపడండి పిల్లలు కూడా రక్షణ పొందాలని తనకు పొందాలని సహకపండి ప్రతి యవనస్తుల గురించి ప్రాధిస్తుంది దేవా ప్రతి యవనస్తులు ప్రతిరోజు ఎంత వాళ్ళు కొత్త కనికరించి పిలిచిన దృష్టిని బంధకాలించిన నా దేవనా ప్రభావానికి వర్ణాలు అభిషేకం దృష్టి బలంగా వాడుకొని సమర్పించుకుని త్వర ఈ మహిమ బిడ్డలకు సేవ చేయాలని ప్రతి ఒక్కరి కృష్ణాత్మించమని కాదు నా దేవనా ప్రభావానికి స్తోత్రమైన ప్రతి ఒక్కరి ప్రభావం ఆంధ్ర గేమ్స్ లో ఎంతో దానివల్ల ఆత్మహిత చేస్తున్నావు కావా ఆత్మహత్య చేసిన దిష్టాత్మకం గర్దిస్తున్నా బిడల మ ఆ ప్రభుణ ప్రతి బిడ్డనాయ మీ కాబోలు వేసి మీ వింక్రలు భద్రపరచుకోవడం సాధిస్తామైనాయన దేవతి కుటుంబాన్ని దీన్ని ఆక్రహించండి ఈ రాత్రి భవిష్యత్ అనేక మంది ప్రభుత్వ ఈ రాత్రి సంబంధించిన ప్రతి ప్రవేశం మా కాలు నెరవేర్చి వాటిని జాగ్రత్తగా చూసి ప్రవ్వ మేము అర్థం చేసుకుని మా దీంతో పరచుకుని అనేకలు అనుభకూర్గా ప్రకటించాలన్న ప్రతి ఒక్కరిని అభిషేకించి ఇక్కడికి రోజు కలిపి ప్రవేశం కలిగిన ఆయన పశువులు యథార్థంగా మీరు జీవించే బిడ్డలను తయారు చేసి ఆయన నిన్న వినయ పరిభక్తులు కలిగిపోవతికరమైన చేసి ముందుకు సహాయపడమని ఆయన తీర్మానం కలిగిపోవ సమర్పిస్తున్న ముందుకు పోలాలని మీరే సహాయపడి నడిపించి తీసుకోమరించి ప్రేంగులు ఇంటి రజా మీ పాదించుకుంటున్నాండి ఒక దేవద్ది కలిసిన అవకాశం వచ్చింది కుప్పని అనుగ్రహించండి జ్ఞాపకం తీసుకుంటుంది తండ్రి కాపాడు రక్షించినారు చేసినటువంటి ఒక సులభ కార్యక్రమ దేవ ఆ రక్షణ కార్యక్రమం ఆ జీవితంలో తండ్రి దేవ నమ్మకం ఏంటంటే మీరు చేసినటువంటి ఆ యొక్క రక్షణ కార్యం నమ్మకం ఏంటంటే పెంగుళిక రాజా పాప జీవితం నుండి శాఖ నరకం నుండి దేవ నమ్మకం ఏంటంటే విమోచిన రక్షణ కార్యం దేవ ఆ హైద దేవ ఆచరించినటువంటి ఆ యొక్క దేవ ఆరక్షణ కానీ కొందరు ఆచరించుకుంటున్నారు తండ్రి పెంగుళిక రాజా యోగా యుగాలు మీతో పాటు లోపల తండ్రి దురు వేయబడుకు మనకు మా యొక్క జీవితాలను బట్టి మీకు కలిగినటువంటి అటు ఉద్దేశాలకై ఆ యొక్క ప్రణాళిక చెల్లించుకుంటున్నాను అలా నమ్మకం ఏంటంటే మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను చిన్న చిన్న ప్రతిభుడికై మీ కొందనాలు వరొక సాక్ష్యం వారి యొక్క కుటుంబాలకై కుటుంబ సాక్ష్యాలకై మీ కొందనాలు ప్రేమ ఏంటంటే మేము కలిగిన రజా ఉప్పుగా లోపంలో మీ కొందనాలు తండ్రి వారి జీవితాల ద్వారా తండ్రి దేవ నమ్మకం ఏంటంటే అనేక ఆత్మలు మీ పాఠి అనుగ్రహించండి నమ్మకమైన దేవ వాస్తవంలో హెచ్చరించిన విధంగా కనీస దేవ నమ్మకం అయితే సేవ చేసే వారంగా తండ్రి నా యొక్క జీవితాలని పరిశుద్ధంగాను సజీవ యాగంగా మీరు అనుగ్రహించండి మీ అందరు నిలిచి ఉండటానికి అయ్యా మీ యొక్క బలం మీరు అనుగ్రహించండి తండ్రి అయ్యా ఎప్పుడైతే దేవా నిల్వలేకపోతామో తండ్రి బలహీన పడతాము శత్రువు మా జీవితాల్లో పనిచేసేదిగా ఉంటుంది తండ్రి అయ్యా నా జీవితాన్ని మీ పాశ్లెత్తి కొట్టుకుంటుంది అయ్యా తండ్రి ఎందుకు అయినటువంటి దేవ ఏ వాక్యానికి దూరంగా ఉన్నటువంటి స్థితిని బట్టి చూస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవ నమ్మకం ఏంటంటే స్థిరపరిస్థితి బలపరచండి కూర్చుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ యొక్క తండ్రి శరీరాన్ని సజీవయోగంగా అర్పించుకునేటటువంటి అనుభవం ద్వారా తండ్రి అయ్యాన మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాను ప్రేమలు ఏంటంటే ఎక్కువ లేదేవా ప్రేమలు ఏంటంటే దాడి ప్రభుత్వం అయ్యా మమ్మల్ని కుటుంబాలని తండ్రి ఇంతవరకు మీరు దాస్తులు కృపకలేమీ కొన్నాడు నీకు మంచి జనానికి ఏమి కొన్నాళ్ళు ప్రేమకు ఏమీ కొన్నా చెల్లించుకుంటున్నాం ఇందులో దేవాన్ని పాదాలు పుట్టుకుంటున్నాను మీ పాదాలు పుట్టుకుంటున్నా దేవా అయ్యాలు చేసుకోండి అయ్యా కృష్ణించండి అయ్యా సాయం చేయండి ఫ్రెండ్లు ఏంటంటే ప్రజాన్ని పాదాలు పెట్టుకుంటున్నాను అండి కుటుంబం దేవా అయ్యా అనేకలు నశించుకోతున్నారు తండ్రి అయ్యా అనే కాకులు దేవా నమ్మకం తండి మిమ్మల్ని అడుగుతున్నాయి దేవా లోకాన్ని వదిలిపెడుతున్నాయి తండ్రి అటు వాడి పక్షాన తండ్రి అయ్యా మీ పాదాలు పెట్టుకుంటున్నాను ఎక్కడి నుంచి వెళ్ళి మీ చిత్తాన్ని మీ సంకల్పం తండ్రి ఎవరు నశించుకోకూడదు నమ్మకం ఏంటంటే అనేక లక్షల నమ్ముతండి మీరు అడుగుతున్నాయి మీరు లేకనే చనిపోతున్నారు తండ్రి వారందరూ నమ్ముతే మీ పాదాలు పెట్టుకుంటున్నారు తండ్రి అయ్యా సాయం చేయాలి తండ్రి అయ్యా వారి గ్రస్కొని మీకు పుట్టుకుంటున్నాను పుట్టుకుంటున్నాం అయ్యా మీరే కార్యం జరిగించండి తండ్రి జరగటానికి కార్యం జరిగించండి ఎన్న కార్యం పురుషుధాత్మ కార్యం జరిగించండి దేవ నమ్మకు ఎందుకంటే అక్కడి గడియల్లో మంచాల మీద ఉన్నటువంటి వారిని మీకు ఆసక్తి పట్టుకుంటున్నాం దేవ అయ్యా మీ కార్యం జరిగించండి తండ్రి ఎన్న కార్యం ఎందుకంటే అటు ఆత్మ హృదయాలు మీకు ఆసంధి నేర్చుకుంటుండగా చూసుకోండి తండ్రి నశించుకోవటం మీకు ఇష్టం లేదు మనం ప్రార్థిస్తున్నాం అయ్యా నమ్మకం ఏంటంటే ఈ యొక్క వర్గం లేకపోతే అనేక స్థలైనా తండ్రి అయ్యా నమ్మకం ఏంటంటే కొంచానికి తింటలేక దేవ సమస్త వదులుకొని తండ్రి మరి ప్రాణాలను రక్షించుకోవటానికి దేవ వారు నమ్మకం ఏంటంటే దేవ అనేక స్థలాల్లో తల అయ్యా పుట్నాల గురించి అయ్యా జాలి చేసుకోమని ప్రార్థిస్తున్నాను వెంగళగిరి రాజా శ్రీలు గురు పిల్లల గురించి ప్రార్థిస్తున్నాను వైఎం దేవ కలిగిన స్త్రీలు పాలి స్కూల్ గురించి నమ్మకేంటే దేవాలు ఎవరే కొట్టుకుంటున్నాం దేవాన్ని తండ్రి అయ్యా నమ్మకేంటే ఈ యొక్క కరోనా వైరస్ ని బట్టి తండ్రి అనేకలు తమ కుటుంబాల్లో తండ్రి పోషణ లేకండిగా అటు వారిని బట్టి మేము చూస్తున్నాం ఈ యొక్క తెలిసిన ప్రాంతాల్లోనూ మరుమూడి గ్రామాల్లోనూ మూడు వాడులోను అటువంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అయ్యా అనేక కోట్ల మంది జీవనోపాధి కోల్పోయినటువంటి పరిస్థితులను బట్టి మేము చూస్తుండగా సహాయం ప్రేమి కలిగిన రాజా మహిళలు తండ్రి నీ పొద్దు కానీ కొన్నాడు నీ పాదానికి ఆచరించుకుంటున్నా ఒకటి వాడిన ఒప్పుకుంటున్నాం ఒప్పుకుంటున్నాడు తండ్రి మీరు చేసే మేళ్ళు మీరు చేసేటటువంటి అర్థకాశ్చర్య కార్యాలను గ్రహించలేనటువంటి వారుగా ఉన్నాం తండ్రి అయ్యాకున్నాను గ్రహించండి సహాయం చేయండి తండ్రి అయ్యా ప్రేమ కలిగి తండ్రి మహిళలు గజామ ద్వారా హింసల ద్వారా బంధకాల్లో ఉన్నారు తండ్రి వారిని బట్టి మేము వైపు చూస్తున్నాం ఏంటంటే ఆదరించండి కొత్త గ్రహించండి దేవ నమ్మకం ఏంటంటే అనేక ఎవరి జీవితాలను శక్తులు పెట్టు దేవ ఆత్మహత్యల వైపు నాశనం వైపు రకాలైనటువంటి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలను వారి మొదలు పెట్టి అయ్యా నమ్మకం ఏంటండీ వారి జీవితాలను నాశనం చేస్తుండగా మీ పాఠశాల రైతు పట్టుకుంటున్నాం వాటి ఆత్మలను వాటి హృదయాలను మీ పాఠాన్ని రైతు పట్టుకుంటుండగా సాధానంద్రీలను స్నామంలో బంధిస్తున్నాను గ్రహించండి ప్రింగళ తండ్రి మహిళల గిరిజాపడుతున్నటువంటి వాక్యం వివిధ మాధ్యమాల ద్వారా వివిధ ప్రాంతాల్లో అయ్యా దేవ ఫలించడానికి మూడవతులుగా దేవ ఫలించడానికి కుటుంబాన్ని తండ్రి ఆత్మకార్యం జరుగులాగా కూర్పును గ్రహించమని ప్రార్థిస్తున్నాం సాధన కార్యశక్తులు లేక క్రియలను ఆతంకాలను పండిస్తున్నాను తండ్రి గుంట రాజా ఎంతమంది అయితే మీ యొక్క నామ నిమిత్తం తండ్రి విడుదల శ్రమం ద్వారా సమస్యల్లో నమ్మకం ఏంటంటే కష్టాలు నిందలను భరిస్తూ దేవ సాక్షులుగా నిలబడి ఉన్నారు తండ్రి సంఘాలు కుటుంబాలు అటు విశ్వాసాలు అర్థకం చేసుకోండి తండ్రి ఆదరించండి కృష్ణ అనుగ్రహించండి తండ్రి మీరు ఉండండి దేవ వారికి అవసరం పత్ర తీర్చండి తండ్రి వారికి విడుదలను దేవా సహాయాన్ని మీరు అనుగ్రహించుకొని మీ పాదాన్ని పెట్టుకుంటున్నాను ప్రింగ్ తండ్రి గుంట రాజా మా విగ్రహారాధన దేశాన్ని మీకు కృప్రహించండి అధికారులు నాయకులు మీ అధికారం కింద్ఞానం అనుగ్రహించండి కృపను అనుగ్రహించండి మీ యొక్క వాక్యానికి మీ యొక్క నమ్మకం ఏంటంటే అయ్యా సువార్తకు బయలుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సంస్థలు నాయకులు అధికారులు వివిధ సమూహాలు సమస్యలను మీకు ఆశకుంటుండగా అయ్యా మీ అధికారం కిందకి తీస్తున్నాం మీ శిరస్త్వం కిందకి తీస్తున్నాం తండ్రి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో తండ్రి అయ్యా వారి హృదయాల్లో మీ దేవ నమ్మకం అయ్యా కుటుంబం చూపించి ప్రార్థిస్తున్నాం ప్రేమలో తండ్రి ముఖ్యం కలిగిన రాగా మీ అయ్యా మా ప్రార్థనలు వింటూ అనేక జవాబులు ఇస్తూ వస్తున్న కృపికై నీకుందనాలు ప్రజా అయ్యా అద్భుతా చిరు కార్యాలను మీ గడిచిన కాలంలో చేసిన వాటిని బట్టి మీకు కొందనాలు మీ ప్రేమ తండ్రి మీ యొక్క భయప తండ్రి మేం కేవలం ఒకటి వారం కానీ మీ యొక్క దేవా అటు కృపులో తండ్రి విజయ జ్ఞాపకం తీసుకోండి తండ్రి బలపరచండి కుటుంబ అను గురించి జాశ్వాన్ని అయితే పట్టుకుంటున్నాం దేవా మీ గొప్ప సాక్షిగా లేవు మని అయ్యా మీ ఉందో తండ్రి మీ కుటుంబం అను గురించి చక్రవర్తి గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి తన యొక్క ఆరోగ్యాన్ని మీ త్వశ పట్టుకుంటుంది కుటుంబం అను అయ్యా మీరు మంచి దేవుడు నమ్మకం ఏం దేవుడు ఫ్రేమ్ కలిగిన దేవుడు తండ్రి అయ్యా మీరు జ్ఞాపకం తీసుకున్నాను ప్రాసెన్ నమ్మకం ఏంటంటే ఫ్రెండ్ కలిగిన రాజా ఇంకెంతమంది అయితే తండ్రి అయ్యా ప్రార్థన వస్తున్నారు ప్రార్థన వస్తున్న కోరి ఉన్నారు వారిని గట్టి మేము వైపు చూస్తున్నాం తండ్రి అందరి రిలేటివ్స్ ఎవరైతే యొక్క కోవిడ్ సోకి ఉన్నారో తండ్రి వారిని ప్రాధాన్యత రైతు కొట్టుకుంటున్నాం కొంతమంది పెంచండి సహాయం చేయండి ఫ్రీ కలిగిన రాజా కలిగి సరిగా మీ చేతులు కప్పగించుకుంటూ కనపడించినటువంటి పెట్టుకుంటూ యాగాలుగా మీకు అర్పించుకునే జీవితం అయా మీరు నిలబడి ఉండేటటువంటి జీవితం నాకు అనుకరిస్తారని ఏమైన పరిశుద్ధ పరిశుద్ధం పరిహిన్ వాడి ప్రభావ పాప తొమ్మిది ప్రభావ నీ కుప్పయా నన్ను కాపాడుతున్నందుకు నీకు ఎంతో వందనాలు ప్రభా అను క్షణం ప్రభా అయా నాన్ను నా జీవితాన్ని మీరు సరిచేస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా అయ్యా నీకు ఎంతైనా ప్రభా ఏమిచ్చుకుంటున్నారు నేను తీర్చుకోలేదు కానీ ప్రభా అయా నిజంగా ప్రభా లేఖనాలు చెప్పినట్టు సజీవ్ సంపూర్ణంగా ప్రభా అని సమర్పించుకోవడానికి ఆ విధమైనటువంటి ఆశను అటువంటి ప్రభా కోరికను కలిగించి ప్రభా అయ్యా దాన్ని తృప్తిపరచని ప్రార్థన చేయొచ్చు నాయ నాకు ఆశ అయితే కానీ ప్రభా అయా నాకు ఉన్నటువంటి బంధకాల చేత ప్రభా అయా నన్నీ చేరలేకపోతున్నాను ప్రభా అ నువ్వు పెట్టినటువంటి స్టాండర్డ్స్ మీట్ అవ్వలేకపోతున్నాను తండ్రి అయ్యా ఆత్మీయ స్థితిలో ప్రభా అయా నువ్వు ఏమైతే ప్రభా ఆశిస్తున్నావు మనిషి దీకరించి ప్రభావ అవన్నీ ప్రభా అయ్యా ముఖ్యంగా నా జీవితంలో బీరానుగ్రహ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా వేషధారిలా కాగా ప్రభా కనిపించేది ఒకటి అయా లోపలి చేసేది ఒకటిలా కాకుండా నా భక్తి ప్రభా యథార్థమైంది ప్రభా అయా అంగీకారమైంది ప్రభా ఆ విధంగా ఉండులాగని ప్రభావితమని ప్రార్థించేస్తున్నాను తండ్రి ఈ పరిచర్ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభాయ ఈ రోజు ప్రభా నూట నూట రోజులు కంప్లీట్ చేసుకున్నందుకు నీకు ఎంతో ప్రభా అయ్య కేవలం మేము కూర్కుని చేత ప్రభాయ మాలు ప్రభా ఇటువంటి ప్రభాయ మరి మనస్పర్ధలు లేకుండా ప్రభా ఎంతకాలం ప్రభా అంత ప్రేమతో ప్రభా అయా యోగం దారి తప్పకుండా ప్రభా అయ్యా ఈ నూట యాభై రోజులు ప్రభా కలిసి ప్రయాణించడానికి అయ్యా విశ్వాస జీవితంలో ఎదగటానికి ప్రభావితం అందుని బట్టి మీకు ఎంతైనా వందనాలు తండ్రి అయ్యా ఇప్పుడు కూడా ప్రభా అయా ఇంకనూ కూడా నడిపించండి ప్రభా ఈ పరిచర్ను జీవించండి అయ్యా ఈ పరిచర్లో ప్రభా ఏ గురించి అయితే ప్రార్థన చేశామో ప్రతి ఒక్కరికి మీరు విజయాన్ని అనుగ్రహించారు మీకు ఎంతో వందనాలు అదే విజయాన్ని ప్రభా ప్రభా మిగిలిన వారి విషయాల్లో కూడా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా ఆయన తండ్రి ముఖ్యంగా ప్రభావిత మీరు ప్రభావిత పెద్ద చేష్టరు ముట్టండి తండ్రి స్వస్థపరచండి తండ్రి అయ్యా అయా అయ్యా మీ ప్రణాళిక కుటుంబ పక్షాన్ని ప్రభా అయ్యాన్ని తెలియజేయండి తండ్రి అయా దర్శించండి ప్రభా అ వారితో మాట్లాడండి అయా బలపరచండి స్థిరపరచండి మీ సాక్షిగా లేవని తండ్రి అయ్యా మీ సాక్షిని చెప్పుకోవాలి అయ్యా ఆయన చూసి అనేకలు మారాలి తండ్రి అయ్యా వాటి కొడుకున్న వాటి జ్ఞానంతో ప్రభావ అయ్యా వారి అందరినీ నింపి అయ్యా విశ్వాసంలో బలపరచండి అయ్యా పడిపోకుండా అయ్యా మీరు నిలబెట్టండి తండ్రి మీకు ముఖ్యంగా ప్రభావం ఆయన ఎఫ్ఐఎం గారు వాళ్ళ బంధువులు ప్రభావ రజనీ గారి గురించి అయ్యా వీళ్ళ వారి గురించి కూడా ప్రార్థించిన దేవుడు నముఖ్యమైన దేవుడు ఆయన అయ్యా మీకు ఎంతో వంతు ప్రభా అయ్యా వారిని కూడా మీరు అయ్యా వారి వారి పక్షాన కుటుంబంలో సంపూర్ణ నుండి స్వస్థత అనుగ్రహించమని ఆ సన్ని విషయంలోను రజనీ గారి విషయంలోను ఆ కుటుంబీకుల విషయంలోనూ మీరు గొప్ప ఆ అద్భుతాన్ని మీరు చేయమని ప్రార్థించు తండ్రి నన్ను కూడా దేని అల్పుణ్ణి అయోగ్యని అభాగ్యుడిని తండ్రి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించున్నాను అయ్యకు చూపించి సహాయం దయచేయండి తండ్రి అదే విధంగా నాయనాయుడు నైన్ ఆ స్వార్థం ప్రాంతాలకి స్వార్థ అందించడానికి తెరవంట తండ్రి అయా ప్రభా ఈ ఫ్లడ్స్ వల్ల ప్రభావ ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది అయితే ప్రభావ వరదలకు ప్రభావ కుట్టుకుతున్నారు ఆయా వరదల ప్రభా మునిగిపోయి అయా వాళ్ళ అర్ధబ దీని ప్రభా వాళ్ళ పశువులు పక్షులు పాడైపోయి అయ్యా వాడు కూడా వండుకోవడానికి తినడానికి ఇబ్బంది లేకుండా చాలా మంది ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని మీ పాచి తీసుకొస్తుండగా చూపించి అయాహరాన్ని ఆదుకోమని ప్రార్థించింది మీరు ఆకర్షించండి అయా నేర్చుకుని అనుభవపూర్వకంగా అనేకలకి ప్రకటించడానికి మంచి బోధన నేర్చుకోవడానికి మంచి బోధన మంచి అయా హత ప్రభు ఆ విధంగా ప్రభు మీరు ఆకర్షించండి ఆ విధంగా మంచి టీంని మీరు తయారు చేయమని ప్రార్థించాను ప్రతి ఒక్క అంశం విజయాన్ని అనుగ్రహించుకుని ప్రతి ఒక్కరు దయచేయమని ారి సర్వకృపాని యోగదేవందీవం గల దేవ గొప్పదేవా నిరంతరం ఏకరిగా ఉన్న దేవుడు తండ్రి ఆయన అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చిన్న వాడు చేసిన వాళ్ళు తండ్రి మీకు వంద్రాలు చెల్లించుకుంటున్నాం మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద చెల్లిస్తున్నాం మాయా మీకు మహిమ కరంగా మిమ్మల్ని సంతోష పెట్టే విధంగాను మీ చిత్తమును జరిగించే విధంగాను జీవించటకు సహాయం తండ్రి మమ్మల్ని మేము ఉపేక్షించు వెంటగా ఎంచుకోవడమే జీవో యాగముగా మస్తు మా యొక్క శరీరములను ఆయన సమర్పించుకోవడం తండ్రి ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు లేఖన ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి సహాయం ఇచ్చేయండి ప్రభా వాటి మనస్సును వాటి ఆలోచనలను అటు జ్ఞానమును ఆయన మేము కలిగి ఉండేటందుకు మాకు సహాయం చేయండి మాతో కూడా నిన్న ఈ లోకంలో శరీరంలో వాటిలో నుంచి సంపూర్ణంగా ఆయన మేము బయట పడడమే మీకు సమర్పించుకోవడం తండ్రి ప్రభావ విచిత్రున తగ్గించడం మాతో మా ఆట సాలు వేడుకలు వచ్చి తల్లి ప్రభు ఆయన ఈశ్వరజ అంతే దినులలో అప్పుడు దిములలో దిగులలో ఎవండి అంటున్నాం ప్రభా అడుగు అడుగున్న తల్లి కష్టాలు తల్లి ప్రభా శ్రమలు తల్లి ప్రభా ఏ చూసిన తల్లి ప్రభాన ప్రాణపాయలు తల్లి మనవర్తి ప్రభు అడుగు లేకపోతుంది ప్రభావంలో ఉండగా తల్లి ప్రకాశాలు ఇస్తున్నా తల్లి ప్రభావ స్థితపడైనా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందన తండ్రి మేము వెలుగు అని మాతో మాట్లాడి నాయకులకు అది మంచడం పెట్టుకోకుండా తండ్రి వాళ్ళే మా జీవితాలను మాదిరికి నిలుపు సహాయం చేయండి అటు జీవితం పవిత్ర జీవితం ప్రస్తుతం జీవించటం సహాయం చేయాలి తిహిత వైశ్యతరణి నుంచి బయట అన్ని ప్రార్థన కొరలుగాను తండ్రి బోధకార్తీ సెలువను చాటి తండ్రి ప్రభా అమరులై తండ్రి హతసాక్షులు అయి ఉన్నారు ప్రభు అటి వారి వల్ల నాయన మేము కూడా తండ్రి ప్రభు నాయన ప్రతమేదన కలిగి భారం తల్లి ప్రభుత్వం కూర్చొని కానీ అనేక ప్రభు మేము జీవితం కలిగి ఉండటం సాయండి తండ్రి సంతృప్తితో తండ్రి ప్రభుత్వ జీవితం సాయండి నాయన కొద్ది కాలం ఈ శ్రమలు తర్వాత మహిమ పొందబోతున్నారా నిమ్మకై ప్రభావ గురి వద్దకు ఊపికతో మేము పరిగెత్తటకు సహనము కలిగి జీవించటం మాకు సాయం చేయ మాట కూడా ప్రభు సాయం చేయండి మీరు తోడు గడిగా ఉంటుంది ప్రభావినా శ్రమలు మాకు సంతోషంగా అనిపిస్తాయి కష్టాలు నాయన ఈశ్వర నెమ్మదిస్తాయి ప్రభుత్వం జీవితం కలిగి ప్రభావి శ్రమతో ఎదుర్కొన్నటకు నాయన శోధాలు రహించుటకు తండ్రి ప్రభా నాయన ఈశ్వర మీరు రాకడం మేము తండ్రి ప్రభు నాయన ధైర్యంగా ఎదుర్కొన్నటకు నాయన తృష్ణతో అపేక్షించుటకు మాకు సహాయం చేయండి ప్రభుత్వ ఇస్తున్నారు అది మేము రాక ఎదురు చూస్తుంటున్నాం తను సహాయం చేయండి ప్రభుత్వ ఈ సహాయం తండ్రి ప్రభు ముఖ్యముగా తండ్రి ప్రభుత్వ యవన బిడ్డల్ని నాక్కం చేసుకోండి ప్రభు ఆ యొక్క బిడ్డలు తొపిలుతూ నాయన వైపు అడుగులు వేస్తూ అపవాదికి తొట్టించి అపవాది కార్యాలు చేస్తూ తల్లి తమ జీవితాన్ని పోగొట్టుకుంటూ కుటుంబం భిన్నం చేస్తూ అంటే ప్రభుత్వం అపారమైన స్థితిలో వాళ్ళు ఉంటున్నారు చేసుకుంటు సంఘములను సంఘం ఏ అయితే ఉన్నప్పుడు అది మనలో ఉంటుంది దాని ఆరోగ్యం వేడుకు భక్తి గ్రహములు ఏర్పాటు చేయండి ప్రభుత్వం కొంచెం భిన్న బోధలు అవి తీసుకుని పోలే బోధన జ్ఞాపకం చేసుకుంది ఎవరైతే వారి వారితో చెప్పటండి ప్రభుత్వ సహాయం చేయండి ప్రభాయ బోధకులని జ్ఞాపకం చేసుకోండి ప్రభా శ్రమలు పడుతూ కొండలలో గుట్టలలో తడవులల్లో తండ్రి ప్రభా ఎవరు లేని ప్రదేశాలలో తండ్రి కాలినడకన తండ్రి అపాయమైన స్థితిలో నాయన వాళ్ళు భారం కలిగి చేస్తున్న సేవను జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి ప్రభాయన వారికి ఇంకనూ కృపణను గ్రహించండి ప్రభా నాయన ఇంకనూ తండ్రి ప్రభ సేవా పరమును ఇంకను దయచేయండి ప్రభు ఆయన వెనుక తిరగకుండా ఉండటం సాయం చేయండి టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుడు తండ్రి ప్రభ కాడి మోయించుండగా తండ్రి ఏ వెనుక తిరగటం ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకున్నట్లు సాయం చేయండి మేము కాడి మోస్తున్నాం మన జ్ఞాపకం ప్రతి ఒక్కరికి గుర్తొచ్చినట్లు సాయం చేయండి ప్రభు ఆయన వందనాలు సూత్రాలు చెల్లించుకుంటున్నాం జీవం గల దేవ గొప్పదేవ తండ్రి అదేవిధంగా తండ్రి ప్రభా అనేకులు కోవిడ్ ద్వారా నష్టపోయి ఉంటున్నారు అనేకలు ప్రాణులు కోల్పోయి ఉంటున్నారు అనేకులు తండ్రి ప్రభ నాయన భయాందోళన చెందుతున్నారు కొంతమంది తండ్రి ప్రభు నాయన ఈశ్వర రాకముందే భయం భయంతో గడుపు చుంటున్నారు ఆయన అటువారికి ధైర్యం దయచ్చు రక్షణను దేయండి అంత్య దినాలని గుర్తు చేయండి ఆయన క్రైస్తవుడు అయితే నాయన మరణానికి భయపడట్లేదు అటు నరకానికి భయపడట్లేదు ప్రభు నాయన ఈశ్వర ఇచ్చలవిడిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ పాపానికి శరీరాన్ని అప్పగించి ఉంటున్నారు ప్రభు ఆయన మాట్లాడమని వేడుకోవచ్చు సహాయం చేయాలని కార్యాలను చేయండి ప్రభు నాయన ఈశ్వర యనా సూచనలు నాయన ఏవైతే సైన్స్ అంత్య దినాలలో జరుగుతాయని చెప్పి ఉన్నారో అవన్నీ జరుగుతూ వస్తుంటున్నాయి ప్రభ కాబట్టి భయముతో ఒనుకుతో ఈ రక్షణను కాపాడుకోనొచ్చు తండ్రి ప్రభ సజీవ యాగముగా మా శరీరాలను మీకు సమర్పించు తండ్రి ప్రభా తీర్పులో నిలబడక తండ్రి ప్రభా ధైర్యముగా ఆ యొక్క పరలో ఒక మీ యొక్క భక్తులతో మేము కూడా నాయనా చేరుటకు సహాయం చేయమని మాతో కూడా మీరు ఉద్యమని పెట్టుకునొచ్చు గత నన్ను కాపాడిన స్థితిని ఆ యొక్క ప్రార్థనలను నా యొక్క ప్రేమను కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంది కృతజ్ఞుడిగా ఉండడం తప్ప ఏమీ లేదు ప్రభు సహాయం చేయండి లేదంటే నేను నా గొప్ప కార్యాలయం చేయండి ఈ అవకాశాన్ని బట్టి మీకు వందలు ముఖ్యంగా చిన్నబిడ్డ జాశ్వం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావి ఆ బిడ్డ కొంత పరిస్థితి రోజు రోజుకి తారమార్లు జరుగుతూ ఆ బిడ్డ పరిస్థితి మీద ఉంచుకున్నాం ప్రభా సహాయం చేయండి స్వస్థతను అనుగ్రహించండి ప్రభు నా యొక్క బాడీ మొత్తం కిన్నీరులు తండ్రి ప్రభ కళ్ళు కనిపించకపోవడం కిన్నీరు పని చేయకపోవడం క్రియాషన్ లెవెల్ పెరిగిపోవడం తండ్రి ప్రభ అంతా తండ్రి నెగిటివ్ గా కనబడుతుండగా తండ్రి నాయన మీరు అద్భుతం చేయవారని మేము మీపై విశ్వాసం ఉంచి ఉంటున్నాం ప్రభా మేము నమ్ముకున్న దేవుడు సహాయకుడు తండ్రి ప్రభా నాయన ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదిన సహాయకుడు అని మేము రుచి చుచి సహాయం చేయండి తండ్రి అబిటి పక్షము అడుగుచుంటాం కుటుంబానికి ధైర్యం దయచేయండి ప్రభు తల్లిదండ్రులను ఓదార్చండి సహాయం చేయండి తండ్రి ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభ నాయన ఇంకా ఎవరైతే అనారోగ్యం పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ప్రతి సభ్యుల్ని జ్ఞాపకం చేసుకోండి నన్ను మరొకసారి నిలబెట్టినందుకు మీకు వందనాలు చెల్లి నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని మా రక్షకుడు మీ ప్రికుమారుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తే అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రేమ కృప పహవాసము ఇప్పుడు వెళ్ళప్పుడు తోడే ఉంది కాదు